నాలుగు వందల ఎనభై మూడవ సంకీర్తన కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడ నీవు మాకు చికే మర్మమిదివో చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమెక్కుడు మాపు దాకా నిన్ను కొల్చి మందే మందెమేళమౌ కంటే దాపగుని దాసుల శేషత్వమెక్కుడూ హరిణీప్రసాద జీవినై గర్వించుటకంటే అరయనీ దాసుల లెంకౌటెక్కుడూ వెరవున నీ చెవిలో విన్న పాలుసేయు కంటే ధర నీ ఊడిగ కాండ్ల తలపించుటెక్కుడూ చట్టి మిమ్ము ధ్యానించి సాయిజ్యమందుట కంటే అట్టె నీ నామఫలమందుటెక్కుడు ఇట్టె శ్రీవేంకటేశలితి విందువంకనే తిట్టపు మా గురువుపదేశ